పరమో సహనం ఉపరంటేక్షంటేస్తున్నారు అసలు మామూలుగా ఉపరతంటే రమర అట్లా ఎవడ కొట్టుకోవాలంటే రమరామ రమించడం అంటే ఏమిటి కలిసిపోవడం సంగత్వంతో కూడి ఉండుట సంగత్వంతో కూడి ఉండుట అంటే సాధారణంగా ఎట్లా ఉంటుంది భార్య భర్త నువ్వు లేకపోతే లేదు అనే రకంగా కలిసిపోయి ఉంటాను రైట్ ంత బిడ్డ్రా అర్థంగా తాగుతుండే లోపల అట్లా ఒకరితో ఒకరు అట్లా కలిసిపోయేటప్పుడు సంగతం ఏర్పడిందా ఏర్పడదు శారీరక మానసిక సంయోగం వలన రెండూ కలిసిపోయేటట్లు తయారయ్యారు ఒకరిని విడిచి మరొకరు ఉండలేనట్లుగా తయారయ్యారు అన్ని విషయాలలో అన్ని సందర్భాలలో ఒకరి ఇష్ట ఇష్టాలకి మరొకరి ఇష్ట ఇష్టాలను సరి చేసుకుంటూ ఒకరి ప్రియా ప్రియాలను మరొకరి ప్రియా ప్రియాల ప్రకారం సర్దుబాటు చేసుకుంటూ చివరికి ఏమైపోయారంటే ఎవరి జీవితం ఏదో తెలియదు ఎడత ఎవరైపోయారంటే మొదట్లో ఎట్లా ఉన్నారు భార్య భార్యాభర్తలు కాకముందు ఎవరికి వాళ్ళు వ్యక్తిగత జీవు వాడి ఇష్టాయిష్టాలు వాడి వాడి విషయాలు వాడి వ్యవహారం అంత స్పష్టంగా ఉంది భార్యాభర్తలు అయినప్పటికేమైంది సమష్ ఎందుకని ఇంకొక మనిషిని కలుపుకున్నాడు వాడి కోసం నేను మారాను ఎందుకని దీనికంటే అది ఉత్తమం లేదు కాండు పట్టు ఉత్తమనైనా మారతాడు ఇంకా వేరే అవకాశం లేదన్నప్పుడున్నా మారు ఈ రమించడం అనేటటువంటి లక్షణం ఒక ఏర్పడుతుందా లేదా శారీరక సంయోజనీయత మానసిక సంయోజనీయత ఈ రెండింటి వాళ్ళ ఇద్దరికి ఏం ఏర్పడుతుంది సుఖ దుఃఖ భోగం ఏర్పడుతుంది సుఖ దుఃఖ భోగం ఏర్పడుతుంది ఒకతో ఏర్పడుతుంది ఒకతో దుఃఖం కూడా ఏర్పడుతుంది అవునా మరి ఉపారామా అంటే అంటే అంటే ఏంటంటే ఉపమానం చెప్తారనమాట చలిస్తాను ఏ చలి మంట కాచుకోవాలి ఎంత ఉండాలి చలి ఉండాలి అని వేడి కూడా ఉండాలి వేడి కావాలి కదా అని వెళ్ళి చలి మంటలో కూర్చుంటే కాలిపోతాం కాలిపోతున్నా కదా దూరం జరిగితే చలి చేత బాధించబడతాం అంతే ఎప్పుడు ఎంత దూరంలో ఉండాలి ఈక్విడ్ సమదూరం ఎఫెక్ట్ ఆఫ్ చలి షుడ్ బి నల్ఫైక్ మంట వలన వచ్చినటువంటి వేడి వలన చలి దూరం వాళ్ళు చలి బాధాకరంగా ఉంది చలి సుఖంగా ఉన్నంతసేపు నేను చలిమండతో పంచాలా అట్లా బ్రహ్మచర్యం కంటే గృహస్థాశ్రమం ఉత్తమమైన ఆశ్రమం బ్రహ్మచర్య ఉత్తమమైన ఆశ్రమే నో డౌట్ కానీ బ్రహ్మచర్యం కంటే ఉత్తమమైన ఆశ్రమం గృహస్థాశ్రమం ఎందుకని ఇటు బ్రహ్మచారులకి అటు సన్యాసులకి కూడా అది ఆశ్రయమై సర్వధర్మాలకు నిలయమై ఉంది తీవ్ర మోక్షేచ్చ తీవ్ర వైరాగ్యం కలగడానికి ఆధారభూతం కాదు మరి అంత విలువైన గృహస్థాశ్రమాన్ని స్వీకరించాల స్వీకరించాలి కానీ ఎట్లా స్వీకరించాలట చలిమంట వలె స్వీకరించాలి అంటే ఏం చేయాలి శాంతం మునిగిపోకూడదు కానీ శాంతం దూరం మెయింటైన్ చేయాలి ఈక్విడ్ సమైన దూరంలో ఉండాలి ఒంటరిగా ఉండటం చేత బాధించబడే లక్షణాలు ఏవైతే నీకు ఏర్పడ్డాయో ఆ బాధ్యం లేకుండానే ఉండాలి అని జంటగా ఉండటం చేత వచ్చి మంట ఏదైతే ఉందో మంట చేత బాధించబడకుండా ఉండాలి చలి మంట వల్లే ఉపయోగించుకోవాలంటే గృహస్థాష్ట్రం ఇది ఉపరామ సిద్ధాంతాన్ని సిద్ధాంతంగా చెప్తే అర్థం కాదని ఇటు ఉపమానంగా చెప్తున్నావు అర్థమైందే అంటే నువ్వు ఎదగడానికి దోహదకారి అయి ఉండాలి ఉపరతి ఉపరతి చాలా ముఖ్యమైనటువంటిది విషయాలు అవసరం విషయం లేకుండా నువ్వు జీవించగలవా జీవించలేదు ఇంద్రియాలను ఉపయోగించకుండా జీవించగలవా జీవించలేదు శరీరం ఉన్నంతకాలము నువ్వు ఇంద్రియాలను ఉపయోగించగలపదు ఇంద్రియాలను ఉపయోగించినంత కాలము విషయాలు ఉండగలపడు విషయాలు ఉన్నంత కాలము జగత్తు కూడా ఉండగలపదు అవునా కానీ వీటన్నింటి మధ్యలో వీటన్నింటికి సమదూరంలో సమదర్శనంతో సమత్వ స్థితిలో సాక్షిత్వాన్ని గనక నువ్వు ఏమైంది ఈ సర్కస్ సరిగ్గా చేయడం రావాలి దేని స్థానంలో వాటిని పెట్టడం రావాలి దీనిని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోవడం కావాలి బ్రహ్మచారి చెట్టు కింద గడిపేసినా ఏమవు సన్యాసి చెట్టు కింద గడిపేసినా ఏమవు వాన గడిపేదే చెట్టు కింద ఆ ముగ్గురికి వీళ్ళు అవసరంలా కానీ గృహస్థి వీళ్ళు లేకపోతే ఆ ఆశ్రమ ధర్మం కుదరదు అవునా కదా ఇల్లు ఉండాలి అవసరమే కానీ భజంతస్తుల మేడం అనవసరం అర్థమైన కానీ దీంట్లో ఉన్న పెద్ద చిక్కి ఏమిటి రమ బలపడిపోతుంది ఆ రమించడం బలపడిపోతే ఏమైపోతావు వెళ్ళి మంటల్లో చిక్కుకుంటాం బాధించబడతాం ఆ విషయతప్తం అయిపోతాం అనమాట విషయం అనేటటువంటి విషయాన్ని ధరించి ఆ అగ్ని పంజ బాధించబడదు విషయాలు కూడా మనలో అగ్ని రఘులు కల్పుతాయి ఒక కోరిక కలిగిందండి నీకు ఎంత తాపం కలుగుతుంది ఆ కోరిక తీరే వరకు నిలబేను నేను నిలవనేవదు పరిగెటిస్తుంది మంట మీద కూర్చుని వాడు ఎటా పరిగెడతాడో అంటే ఆ కోరిక కలిగిన వాడు కూడా అంతే అది కూడా తాపమే కానీ ఎట్లా ఉండాలి ఇప్పుడు చలి మంటని ఉపయోగించుకుని అయితే నువ్వు సేద తీరుతున్నావు ఎట్లా అయితే వృద్ధిలోకి వస్తున్నావు చలిబాధని పోగొట్టుకుంటున్నావు అట్లా ఈ విషయాలని ఈ ఇంద్రియాలని ఈ సంసారాన్ని ఈ ద్వంద్వ ప్రవృత్తిని చిత్త వృత్తులని నీకు అందుబాటులో ఉన్న సమస్త పనిముట్లని జాగ్రత్తగా ఉపయోగించుకో సాక్షిగా ఉపయోగించుకో కాబట్టి ఉపరతి వల్ల ఏమొచ్చింది సాక్షిత్వం బలపడింది ఎవరైతే ఉపరతి సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతారో వాటి సులభంగా సాక్షి అయిపోతాం ఎవరైతే ఉపరతిని సరిగ్గా చేయలే గురువు గారు చెప్పారు సత్యాన్ని పాటించాలి నాయన పోషించాలి గో సత్యం తప్పకూడదు అంతేనా కదా మరి జీవితంలో ఒక లాయర్ గారు ఉన్నారు ఇప్పుడు ఆయన ఏం చేయాలి చెప్పాలి ఆయన సత్యమే చెప్పాలి ఎందుకంటే ప్రమాణం చేశాడు భగవద్గీత మీద రాజ్యాంగం మీద ధర్మం మీద ధర్మాసనం మీద ప్రమాణం చేస్తాడు నేను సత్యమే మాట్లాడతాను న్యాయమే చేస్తాను ధర్మమే చేస్తాను అని ప్రమాణం చేసి వృత్తిలో వస్తాడు కానీ వృత్తి రీతా ఉన్నాడు ఆ సత్యాన్ని పోషించేట్టుగా ఉంటే ఏమయ్యడు వాళ్ళ రోజున ప్రపంచంలో ఇప్పుడు పనికి రాకుండా అయిపోయింది మరి డెలా వేదాంత పద్ధతికి కుదరదుకి నో ఎడ్జస్ట్మెంట్ నో ఎక్సెప్షన్ ఆచరించి తీరవలసింది ఈ ఉపరతిలో అన్ని వర్చ్యూస్ ఉంటాయి అన్నమాట సద్గుణాలన్ని ఉపరతిలో ఉంటాయి ఉపరతిలో ఏముంటాయి సద్గుణాలు సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ఇలాంటి లక్షణాలు దయ కరుణ ఇలాంటి దైవీ సంపత్తికి సంబంధించినటువంటి లక్షణాలన్నీ ఉపరతిలో ఉంటాయి ఎందుకని ఏంటంటే మరి ఒక్క ఉపరతి వలన దైవీ లక్షణాలనే వచ్చేయాలి నువ్వు ఇంద్రియాలను వాడాలి జగత్తును ఉపయోగించాలి విషయాలను ఉపయోగించాలి కానీ నువ్వేం పోగొట్టుకోవాలి ఆసురీ లక్షణాలను పోగొట్టుకొని దైవీ లక్షణాలను సంపాదిస్తారు అందుకు ఉపయోగపడుతుంది ఉపరతి ఎంత విశేషమైందో చూడ కానీ మానవులందరూ శమధమ లేకపోవడం చేత ఈ ఉపరతిలో సున్నాకి అర సున్నా మార్కులు వస్తాయి అసలు రావ మార్కులు అందరూ ఉపరతిలో ఫెయిల్ అయ్యారు సమస్య కూడా ఈ ఉపరతిలోనే ఫెయిల్ అయిపోతారు కారణం ఏంటంటే శమనమాలు లేకపోవడం ఆ ఇంద్రియ నిగ్రహ బలం లేకపోవడం చేత మాటి మాటికి జారిపోతుంటుంది ఆ విషయం కనబడుతుంది జారిపోతుంటుంది ఉపరామగా ఉండవలసిన వాడు ఏమైపోతాడు రామ ఈ ఉపా పోతుంది రమించేస్తాడు ఆహా అద్భుతం ఉంటాడు అదే అయిపోయింది కాబట్టి ఈ అంత విశేషమైనటువంటి కానీ మరి సహనశీలత చాలా ముఖ్యం తితీక్ష చాలా ముఖ్యం అది లేకుండా ఇది రాదు తితీక్ష లేకుండా ఉపరతి రాదు ఉపరతి యొక్క లక్ష్యమైనటువంటి దైవీ సంపత్తి తితిక్ష లేకుండా రాదు ఎందుకంటే సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలను పాటించడం అనేది అంత సులభమైన అంశం కాదు ఎప్పుడు నీకు ప్రకృతితో సంఘర్షణాత్మకమైనటువంటి పరిస్థితులు వస్తూ మరి వచ్చినప్పుడు నేను సత్యమే చెప్తాను అంటే ఉదాహరణ చెప్తాను నా జీవితం నేను ఉద్యోగం చేస్తున్నాను ఎంక్వైరీకి వెళ్ళాం ఎంక్వైరీ ఆఫీసర్ వేరే మరి మా పై ఆఫీసరు లంచం తీసుకున్నాడు ఆయన నాకు చెప్పాడు నేను లంచం తీసుకున్నాను నువ్వు చెప్పకూడదా నువ్వు నా కింద పని చేస్తున్నావు కాబట్టి నువ్వు చెప్పకూడదు అంట అట్లా కుదరదు వాడు అడిగితే చెప్పేస్తా వాడు అడక్కపోతే చెప్పను ఎందుకంటే నేను సత్యవాజ్ అసత్యం చెప్పడం కుదర ఎంక్వైరీ ఆఫీసర్ కనుక నీ గురించి నీ డబ్బుల వ్యవహారం గురించి వాడు అడగలేదనుకోండి నేను చెప్పను ఎందుకంటే వాడు అడగలేదు నా ధర్మం కాదు కాబట్టి అడిగితే చెప్పకపోతే అధర్వం అవుతున్నాడు నాకు అసత్యం వస్తుంది దోషం వస్తుంది కాబట్టి వాడు అడుగుతాడో అడగడో నాకు తెలియదుగా నేను ఎంక్వైరీ అటెంట్ అవుతాను ఏముంటానో నిర్దందంగా చెప్తాను నిష్కర్షంగా చెప్తా ఏం జరిగిందో చెప్తా ఏం చేశారో ఎవరేం చేశారో అడిగితే చెప్పేస్తా సమస్యలే అని చెప్పి ఇప్పుడు మా పయసరికి నా మీద ఎంత ఏమన్నా జరిగితే సంగతి చూస్తాను నేను ఏం చూస్తావు ఎక్కువలో ఎక్కువ ఏం చూస్తావాడి నేనే నీ దగ్గరే ఉద్యోగం చేయడం కోసం పుట్టానా పుట్టలేదే ఉద్యోగ జీవితం ఎంత ఉంటుంది జీవితంలో ఒక ఇరవై ఏళ్ళు ఏళ్ళు పుట్టేనా కాదు ఇంతపాటు ఇరవై ఏళ్ళ ముప్పై జీవితానికి నేను నూట ఏళ్ళు జీవించడానికి పుట్టే నా పూర్ణాయుర్దాయం నూట ఇరవై ఏళ్ళు మానవుడు మిగిలిన జీవితం అంతా బాధపడిపోయి నాకున్నటువంటి సద్గుణ సంపత్తిని దైవీ సంపత్తిని వెలకట్టి నువ్వు ఇచ్చే ఉద్యోగం కోసం నువ్వు ఇచ్చే జీతం కోసం నేను పోగొట్టుకోవాల్సిన అవసరం ఏముంది అంత అవసరం నాకేంది చేస్తా రుణానుబంధం ఉంటే చేస్తా నిర్దేశించేవాడు నువ్వు గడు ఎవరు ఉన్నాడు పైన అవడం వాడు చెప్పినట్టు నువ్వు వినవలసిందే నేను వినవలసిందే కర్మాధీనంతు దైవం ఆ కర్మ దైవాధీనంలో ఉన్నాడు నువ్వు ఆ కర్మ అధీనంలో ఉన్నావు కాబట్టి దాని గురించి ఏం చింతపడగను ఆయన నీ దగ్గర ఎంతకాలం పని చేయవలసిన అగత్యం ఉంటే అంతకాలం చేస్తాను ఏం ఇబ్బంది అయింది ఇప్పుడు ఆయన ఇక సరే ఆయనకి టెన్షన్ ఏం చెప్తాడు ఏం చెప్తాడు ఏం చెప్తాడు మరి సంకట పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయాలి పోగొట్టుకోకూడదు ఉపరతిని పోగొట్టుకోకూడదు కానీ మరి ఇప్పుడు ఎంక్వైరీ ఫేస్ చేయాలి అంతా చేయాలి ఎంత చేయాలి తితీక్షత చేయాలి సహనంతో చేయాలి చాలా జాగ్రత్తగా చెప్పాలి సమాధానం మన దైవీ సంపత్తికి లోపం రాకూడదు మన సాధనకి లోపం రాకూడదు సాక్షిత్వానికి లోపం రాకూడదు అని కర్మ వ్యవహారాల్లో లోటు రాకూడదు ఎంక్వైరీ అటెండ్ ఓ అడిగినవని చక్కగా చెప్పేసా ఆయన విషయం ఆయన అడగలేదు నేను చెప్పలేదు ఆ సమయానికి అట్లా ఉపాధి పోషించబడింది కానీ బయట కూర్చున్న ఆఫీసర్కి మాత్రం బీపీ ఎంత కొట్టుకుంటుంటుంది వాడి బీపీ ఆరం వంద వచ్చేసా ఏంటి అవుతుంది ఎందుకంత కంగారు పుడుతున్నావు ఏం కంగారు పుడమా నువ్వు నీ ఉద్యోగం కోసం పుట్టేవా నువ్వు కూడా ఉద్యోగం కోసం పుట్టలేదు నాయనా ఎందుకంత బీపీ తెచ్చుకుంటున్నావు ఈ ఉద్యోగాలు లేకపోతే జీవించలేవా పుడుతున్నాయి ఉద్యోగం లాగొచ్చావా అవసరం లేదే అంతా నీ జీవిత లక్ష్యం ఈ ఉద్యోగమేనా అర్థం ఉందా నీకేమైనా అని చెప్పి ఇంతకే అసలు చెప్పావా చెప్పలే సరేలే వాడు అడగాలేదు నేను చెప్పాలేదు మిగిలిన చెప్పాలి నువ్వు పడు నాకన్నా కాబట్టి నిజ జీవితంలో నువ్వు జీవించేటప్పుడు ఈ ఉపరతి తిదీక్ష ఎట్లా ఉన్నాయట ఒకదానికోటి పరిపూరకాలు సంపూర్ణాలు కూడా అంతే శమ ఉండాలంటే దమ ఉండాలి దమ ఉండాలంటే శ్రమ ఉండాలి ఆ శమధమాలు రెండూ లేకుండా ఉపరతిదీక్షలు అసాధ్యం అసలు కాబట్టి ఈ ఉపరతిదీక్షలలో ప్రకృతి పెట్టే పరీక్షలు కానీ ఇవే పరీక్షలు అంటే వేరే ఇంకేం ఉండవు సాధకులు అందరి జీవితాలలో పరీక్షలు అంటే ఈ ఉపరతి దీక్షల వలనే పరీక్షలు సహన సౌశీల్యములు అంటారు వీటిని పేరు అన్నమాట ఉపరతి దీక్షలకే సహన సౌశీల్యములు ఈ సహన సౌశీల్యములు సాధన ద్వారా సాధించాలి జీవించడం ద్వారా సాధించాలి ఈ ముక్కు మూసి కూర్చుంటేనో ప్రాణాయామం చేస్తేనో ఆసనాలు వేస్తేనో రాదు అదైన శమధమాదులను ఎట్టబట్ట సంపాదించవచ్చేమో గాని ఈ ఉపరతి దీక్షలు ఈ ప్రాణాయామాదుల వల్ల రాదు ఈ ఆసనాదుల వల్ల రాదు బాహ్య సాధనల వల్ల రాదు తప్పక జీవించాలి జీవితం ద్వారానే సాధించాలి మీ పాత్రలను చక్కగా పోషించడం ద్వారానే సాధించాలి కానీ పోషించాలి ఇప్పుడు ఉపమానం ఏంటి చలిమంట అది మర్చిపోకూడదు ఇప్పుడు చదువు బాగా అర్థం అవుతుంది ధన కనక వస్తువాహనాలపై వ్యామోహమును మమకారమును విడనాడుటయే ఉపరతి అని భావించమును విడనాడుట ఇది చాలా ముఖ్యం అధాయన ఆడవారు స్వర్ణాభరణాలు ధరించాలి అవుతా ధరించాలి ధరించాలి మగవారు స్వర్ణాభరణాలు ధరించాలి అవుతా లేదు ధరించాలి ఇద్దరు ధరించాలి కానీ ఎంత ఎలా ఎంత ధరించాలి అలా ధరించాలి చిన్నం అంతే ధరించాలి చిన్నం కంటే ఎక్కువ ధరించకూడదు మమకారం లేకుండా ధరిస్తా ఉన్నాడు ఓ కిలో ధరించే ఏమైనా దాన్ని చూసుకోవడమే సరిపోతుంది ఇప్పుడు ఆత్మ వ్యవస్థలో చూడడం ఈ బంగారపు ఆభరణాలు ఎక్కడున్నాయో వెతుక్కోవడమే సరిపోతుంది సాక్షేత్రం పోయింది అర్థమైనా కాబట్టి నువ్వు వాడుకోవాలి ధన కనక వస్తు వాహనాదులను పనిముట్ల వలే వాడుకోవాలి అర్థమైనా శరీరేంద్రియ చాపల్యాన్ని వాడుకోవాలి కానీ లొంగిపోవాలి అటు ఇటు తలుపులు తీసినప్పుడు అట్ట కదులతో కంగారు కాబట్టి మమకారం లేకుండా ఉండాలి ముఖ్యంగా జీవ చాపల్యం ఏం చేయాలి మరి ఇప్పుడు తినారు ఇనిపిస్తున్నాడు లేదా అనిపిస్తుంది అది దాని ధర్మం ఎట్లా వినియోగించాలి ఇప్పుడు సాత్వికం ప్రతి చోటది గుర్తు పెట్టుకోవాలి చలి మంట వలె వాడాలి ధనిక ధన కనక వస్తు వాహనాలు వాడాలి అవుతా వాడాలి ఎట వాడాలి చలిమంట వలె వాడాలి అంతకంటే ఎక్కువ దానికి ఛాన్స్ ఇచ్చేవనుకో ఆ అగ్ని చేత ప్రభావితం అని దూరం చేసుకున్నామనుకో చలి చేత బాధ్యత ఇది వెరీ డేంజరస్ అనుమానం ఈ బ్యాలన్స్ పొందటంలోనే ఉంది సమర్థం యోగం ఈ ఉపరతి తితీక్షల్లో వచ్చేస్తాను ఎక్స్ట్రీమ్ ఉండకూడదు అనమాట మానవుడికి పెద్ద సమస్య ఏంటంటే ఏది చేసినా ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిపోతాడు సంపాదన ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాడు కొని మానేసి ఊరుకోవడం అది ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిపోతాడు రెండు తప్పే రెండిట్లోనూ ఉపలతి పోతుంది కాబట్టి ఏం చేయాలి వ్యాపారం చెయ్యాలి రోజు ఆరు గంటలు నీ ధనార్జన ఇరవై నాలుగు గంటలు వేయమాట పన్నెండు గంటలు అసలు లేమాట ఆరు గంటలు సాధన చేయి ఆరు గంటలు స్వాధ్యాయం చేయి చక్కగా ఒక శాస్త్రం చదువు ఒక అధ్యయనం చేయి ఒక విచారణ చెయ్యి ఆరు గంటలు నిద్రపో ఆరు చేసుకో ఇది గృహస్థితి నిర్ణయం నిర్ణయం నీ ఆశ్రమం ఏ ప్రమాదం లేనప్పుడు ఏ ఉపరితిథి దీక్షలు చక్కగా వచ్చేస్తాయి అందుకని మేమందరికి ఇప్పుడు ఎట్టి చెప్పాము ఆరు గంటలు సాధన ఆరు గంటలు హోంవర్క్ శాస్త్రం ఏదావు ఎత్తి రాసుకుంటావు ఉపన్యాసాలు ఏమింటావు అర్థం ఏం చేసుకుంటావు ఏదన్నా చేసుకోదా గెట్ రెడీ మరి ఆత్మ విచారణ చేసేవగా ఆరు గంటలు ఒక ఆరు గంటలు నిద్ర ఇదంతా చేసినప్పుడు కలిసిపోతావుగా సహజంగా కానీ నిద్రను కూడా సాధనగా మార్చుకోవాలనే సూచన పనిచేయటం లే అప్పుడు ఆరు గంటలను కూడా సాత్వికమైనటువంటి నిద్రపోయేటటువంటి పని చేస్తాం గుణాతీతంగా నిద్రపోవడం అప్పే రాదుగా జాతకాలుగా ధైర్యం ఇక ఆరు గంటలు గృహ కూర్చాలి పద్దెనిమిది గంటలు ఇందులో నిమగ్నమై ఉన్నప్పుడు ఆరు గంటలు వరుసగా చేస్తావా గృహ గుర్చావు చేయవు ఆన్ అండ్ కాబట్టి పెద్దగా వైక్లభ్యం రాదు పెద్దగా విక్షేపం రాదు పెద్దగా విపరీత జ్ఞానం పెద్దగా ధ్యానంలో పడిపో ఇట్లా నీ నిజ జీవితాన్ని ప్లాన్ చేసుకున్నప్పుడు ఏమైపోయావు వేడు కూడా ఉద్యోగం చేస్తుంటారు ఆరు గంటలు ఏకబిగిన్ చేస్తాడా ఓ మెయిల్ చూస్తారు ఓ గంట మాట్లాడతారు ఒక అరగంట ఓ ఫోన్ కాల్ మాట్లాడతాడు మా ఇది దాని మీద కాన్సంట్రేషన్ చేస్తాడు చెంత ఎక్కువ పడతాడు అరగంట పని ఆరు గంటలు చెంత అది ఎట్లా జరుగుతుందో ఇది ఎట్లా జరుగుతుందో అది ఎక్కడ దేవాలో ఇది ఎక్కడ దేవాలి అలా ఎలా చేయాలి ఇలా ఎలా కాబట్టి నీ యొక్క జీవితానికి సక్రమమైనటువంటి ప్రణాళికాబద్ధంగా చేసుకున్నట్లయితే అప్పుడేమైంది సులభమైపోలే అంత ఇట్లా మనం జాగ్రత్త ఈ జాగరూకత జాగ్రత్త అంటే అర్థమైంది జాగరూకత మేలుకొని ఉండుట జాగ్రత జాగ్రత్త జాగ్రత్త అది జాగ్రత్త తెలుగు జాగ్రత్త కాదు అది జాగ్రత్త అంటే మేలుకొనిట జాగ్రత్తగా మేలుకోవాలి మేలుకొని ఉండాలి ఎందులో మేల్కొని ఉండాలి ఉప్పరతి త్రితీక్ష ఎందుకంటే వీటిని ఆధారం చేసుకునే శ్రద్ధ సమాధానాలు ఉంటాయి ఈ రెండు రాబోయే శ్రద్ధ సమాధానాలు ఎప్పటికీ రావు ఆత్మోపలబ్ధి ఎప్పటికీ కుదరు కాబట్టి శమధమాలు చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ కానీ వాటికంటే బలమైనటువంటివి సూక్ష్మమైనటువంటివి ఉపరతి దీక్ష శమధమాలు స్థూలం ఉపరతి దీక్ష ని సూక్ష్మ శరీరాన్ని బాగు చేస్తాయి దైవీ సంపత్తి చేస్తుంది దైవీ మానవుడు అయ్యేట్టు చేస్తుంది నిన్ను దివ్యత్వాన్ని సాధించేట్టు చేస్తుంది అంటూ మార్పురాలా జీవితం అవుతాం అట్లా సాధించాలి కోరికలే మనస్సును క్షోభ పెడతాయి క్షోభ పెడతాయి దాన్ని ఫుల్ఫిల్ అయ్యేంత వరకు క్షుభితం నుంచి క్షోభ వచ్చింది క్షు క్షకారం అనే నుంచి వచ్చింది ఇక్షు చక్షు అక్కడ ప్రతి చోట క్షకారం ఉంటుంది ఎక్కడైతే క్షకారం ఉంటుందో దానికి బలం ఎక్కువ ఉంటుంది అందుకే దాన్ని బాగా ఒత్తిడి పరకాల్సి వస్తుంది అందుకని ఇంగ్లీష్ వాళ్ళకి చదవటం రాదు క్షకారం ఎంతమైన క్షయం క్షయం అన్నీ అంతే ఎక్కడెక్కడైతే ఈ క్షకార శబ్దం వాడబడిందో అందుకే మన ఆజ్ఞాచక్రాలు ఏముంటాయి ద్విదములు ఉంటాయి హం క్షమ అది కూడా అంతే బలవత్తరమైంది అనమాట క్షమ ఏమో జీవాత్మ క్షకారం జీవాత్మక సూచన అనమాట జీవభావానికి సూచన ఎక్కడెక్కడైతే క్షకారం వాడబడుతుందో అక్కడ జీవభావం బలంగా ఉంటుంది సో ఇక్షు అంటే పంజారం మన పందారకులు అంగనవాడు ఉన్నాడు స్వీట్కులు అంగనవాడు మధురానికి అంగనవాడు ఉన్నాడు అంటే చెరుకు ఇంకా చక్షు అంటే కన్ను ఆ దృశ్య రూప భ్రాంతికులు అంగనవాడు చెప్లవాడికి మొట్టమొదటి నిలబడేది ఏంటి చూపు గెలకాయ పట్టుకుని ఆడిస్తూ ఉంటావు మొదట్లో చూపు నిలపలేదు మెల్లగా ఆ రంగులు చూస్తూ ఆ చూపు నిలబెడతాడు లైట్ కూడా అట్లా అట్లా చూపు నిలబెడతాడు కాబట్టి మొట్టమొదటి వికసించే ఇంద్రియం చక్షు చక్షురింద్రియం ఈ చక్షురింద్రియ వికాసం ద్వారానే మిగిలిన జ్ఞానేంద్రియ వికాసం అంతా వస్తుంది కాబట్టి అది చాలా బలమైన అట్లాగే క్షుభితం క్షోభించుట అంటే ఒక్కసారి మనసుకు గనక క్షోభ కనుక కలిగిందంటే బలమైనటువంటి స్మృతి ఏర్పడుతుంది ఎంత బలమైన స్మృతి ఏర్పడుతుంది అయ్యా అంటే ఆ రాగద్వేషముల వలన ఆ క్షోభ క్షుభితములో రాగద్వేషములు రెండున్నాయి ఈ రెండు తగులుకుంటాయి అక్కడ తగులుకోగానే జన్మాంతరం వరకు స్మృతిని ఏర్పడుస్తుంది అది దాని బలం ఒక్కసారి గనక నువ్వు క్షోభించావంటే అది జన్మాంతర విశేషాన్ని కలిగి వస్తుంది అర్థమైన అందుకని మనవాడు పెద్దలు ఏం చెప్పారంటే తల్లిని క్షోభింపజేయరాదు ఏ పరిస్థితిలో కూడా తల్లిని క్షోభింపజేయరాదు మాతృదేవత క్షోభింపజేయకూడదు అలా ఎవడైనా క్షోభింపజేస్తే దానికి నివృత్తి లేదు బయటపడే అవకాశం లేదు మరలను జన్మాంతరంలో మరలా తీర్చుకోవాలి ఆ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోవడం కుదరదు ఇక ఈ జన్మలో వీలు తల్లి కనుక క్షోభిస్తే ఈ జన్మలో తీర్చుకోలేదు మరల జన్మాంతర విశేషం వచ్చే జన్మలలో ఏదో ఒక జన్మలో మరలా తల్లి గర్భంలో పుట్టు లేకపోతే ఆవిడ నీ గర్భంలో పుట్టు ఆ తల్లి కొడుకులు లేకపోతే తల్లి కూతుళ్ళు అనేటటువంటి సమాంతర సంబంధం చేత మరలా ఆ రుణానుబంధం తీర్చబడాలి వాళ్ళు నిన్ను మరలా క్షోభ వ్యతిరే వ్యతిరేక చర్యలు ప్రతీకార చర్య చేతనే అది తీరుతుంది ప్రతీకార చర్య లేకుండా క్షోభించటం క్షోభితమైనటువంటిది తీరదు అన్నమాట ఇంకెవరిని శోభింపజేయకూడదు బ్రాహ్మణుని క్షోభింపజేయకూడదు ఆ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి సాధువుని క్షోభింపజేయకూడదు ఎప్పుడు కూడా అటువంటి వాడు క్షోభిస్తే ప్రకృతి శపిస్తుంది అతనే అనడు కానీ ప్రకృతి శపిస్తుంది కాబట్టి ఈ జన్మలో అది తీర జన్మాంతరంలోనే తీరుతుంది మళ్ళీ ఇహ ప్రకృతిని క్షోభింపజేయకూడదు మూడవది పూని పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతిని క్షోభింపజేసినటువంటి పనులు చేయకూడదు మనం ఏం చేస్తున్నాము సిఎఫ్సి క్లోరో ఫ్లూరో విపరీతంగా మీరు అమెరికాలో వాడేసి ప్రకృతిని క్షోభింపజేసి ఓజోన పరంగా తిల్లిపెట్టారు ఏమైంది దానివల్ల ఫలితాన్ని అనుభవించాల్సిందే వ్యతిరేక ఫలితాలని తీవ్ర ఫలితాలను అనుభవించవలసిందే అది అనుభవించకుండా దాని చెప్పడానికి పోద కాబట్టి తల్లిని క్షోభింపజేయకూడదు బ్రాహ్మణుని క్షోభంపజేయకూడదు ప్రకృతిని క్షోభింపజేయకూడదు వీటికి ప్రతి లేదు అదైన ఈ క్షోభ అన్నది ఈ రకంగా అర్థం చేసుకోదు అన్నమాట ఇప్పుడు అక్కడ ఏం చెప్పాడు ఇప్పుడు మనస్సును క్షోభింపజేయకూడదు అన్న అంతేనా కాదు ఆ క్షోభకు కారణం ఏమిటంటే బలమైన కోర్కె అర్థమైంది అట్టి బలమైన కోర్కె ద్వారా మనసు క్షోభ గురవుతుంది ఎప్పుడైతే మనసు క్షోభ గురైందో దాంట్లో ఎటువంటి స్ప్రింగ్ యాక్షన్ వస్తుందంటే అది ఈక్వలెంట్ రియాక్షన్ ఇస్తుంది అన్నమాట విపరీత ప్రతీకార చర్యను ఒట్టి ప్రతీకార చర్య కాదు అది విపరీత ప్రతీకార చర్య తత్ ప్రభావం చేత ఏం చేస్తాడంటే ఆ విపరీతమైనటువంటి చర్యలు చేస్తాడు ఈ వ్యసనాల బారిలో పడేటటువంటి వారందరికీ కూడా ఈ లక్షణం ఉంటుంది ఆ విపరీత లక్షణం చేత వాడు దానికి లోప బానిసైపోతాడు అది ప్రతీకార చర్యగా భావిస్తాడు ఏం చేస్తాను చూడండి వాడిని ఏం చేయలేదు కానీ ఒక వ్యసనం పడిపోతాడు వ్యసనం ద్వారా వాడు క్షోభ గుర ఏడు చేస్తాడు వాడు దుఃఖపడిపోతుంటాడు విని చూసి అర్థమైందా కాబట్టి ఈ రకంగా పరస్పరమైనటువంటి సమస్యలు ఏర్పడుతూ సమాజంలో కూడా కానీ ఇక్కడేం చెప్తున్నాడు అంటే ఆ కోరిక బలవత్తరంగా నేను తగులుకోవడం వలన అది నెరవేర్చుకునేంత వరకు నీ మనసును నిలవనివ్వను వాడి లోపల సద్గుణాలు ఎన్నైనా ఉండవచ్చు సాధన చేయాలని వాడు ఎన్నైనా అనుకోవచ్చు విచారణ చేయాలని ఎన్నిసార్లు భావించవచ్చు బాగుపడాలి బాగుండాలని కూడా ఎన్నోసార్లు అనుకోవచ్చు కానీ ఉండలేదు బలవత్తరంగా వాడిని లాక్కపోతుంది వ్యభిచార ధర్మం ఉన్నది సప్త ఈ సప్త ఒకసారి గనక కోరిక తగులుకుంటే క్షోభిస్తుంది ఎందుకంటే అందులో తమోగుణం బలంగా ఉంది కాబట్టి తామసికమైనటువంటి కోర్కలకి మనం అవకాశం ఇవ్వకూడదు అవి నిషిద్ధకర్మని ప్రయత్నించి వదిలివేయాలి ఇంకా క్షోభ ఎలా కలిగింది బలమైన రాజసిక ధర్మం ద్వారా కలిగింది అంటే ప్రతీకారచర్య తమోగుణమేమో విపరీతం రజోగుణమేమో ప్రతీకారచర్య వీడిని అన్నాడు కానీ అన్నాడు గద చూద్దాం రాత్రిలోపు వీడు ఎక్కడో చోటు దొరకపోతాడా వీడిని నేను అనకపోతాను అన్నా కానీ ఒకరినొకరు చేప పిల్ల వేటగాడు అర్థమైనా అట్లా ఒకళ్ళని పట్టుకోవడానికి ఎదురు చూస్తుంటాను అన్నమాట ఇది రాజసిక ధర్మం అన్నమాట ఇది కూడా మనసును క్షోభకు గురి చేస్తుంది లోపల డొల్లైపోతా అమనోబలం క్షీణించి ఈ రకమైనటువంటి విపరీత చర్య గాని ప్రతీకార చర్య గాని కలిగించేటటువంటి కోరికలు గనక నేను కలిగినట్లయితే ఆ కోర్కలు శోభకు గురి చేస్తాయి కాబట్టి ప్రయత్తి వాటిని విడవాలి ఉపరతి తితీక్ష సాధించదలుచుకున్నటువంటి వాళ్ళు ఈ రాజసిక తామసికమైనటువంటి కోర్కెలను ప్రయత్తి విడవాలి విచారణ చేసి విడవాలి ఏమిటి ఆయన్ని నేను పట్టుకునే నువ్వు నన్ను పట్టుకునే నేను ఎన్ను పట్టుకునే నువ్వు నన్ను ఇంచేది నేను నిన్ను ఇంచేది ఏమిటి అర్థం అవునా అని ఒకసారి విచారణ చేసాము ఏమైనా అప్పుడు అందులో లేకపోతే ఏమైంది నన్ను ఎందుకు అనాలి నేనెందుకు పడాలి రెండు రియాక్షన్స్ అనమాట నన్ను ఎందుకు అనాలి నేను ఎందుకు పడాలి వచ్చేస్తుంది ఎంత బలంగా వస్తుందంటే ఏసేస్తాడంత సమస్య లేదన్నది బాణం విధులు పెట్టకుండా ఉండడం ఎట్లా వదిలి పెడతాడంటే సమయం వచ్చినప్పుడు దెబ్బ కొడితే కిలిరికి వాత పెట్టినట్టుగా వాడు వెలవేల వేల అడిపోతారు అంత దుఃఖాన్ని వాడు అనుభవిస్తాడు అంత దుఃఖాన్ని అనుభవించే పద్ధతిగా వాడతాడు అనమాట మాట భావాన్ని ప్రతీకారం తీర్పులా బా ఆనందపడిపో వాడు బాధపడుతుంటే ఇప్పుడు ఈ శాడిదేమో ఇందులో జాము అనమాట మానవ మానవులు ఎంత బాగా అధ్యయనం చేశాడు చూడండి అట్లా నీలో ఈ లక్షణాలని చక్కగా అధ్యయనం చేయాలి ఈ అభిమానాన్ని అధ్యయనం చేయాలి ఈ రాజసిక తామసిక ప్రవృత్తులను అణచాలి అంట అణచుట అంకుశముతో ఒక ఏనుగుని ఎట్లా స్వాధీనం చేసుకున్నాడో అట్లా నువ్వు దీన్ని స్వాధీనం చేసుకోవాలి ఎందుకని మనసు క్షోభించబడుతుంది క్షోభిస్తే రియాక్షన్ తప్పదు హెల్తం తప్పదు అప్పుడు నువ్వు ఉపరాధి దీక్షల్ని బ్యాలెన్స్ చేసుకోలేదు అట్లా ఉండకూడదు నీకే నష్టం ఉపరాతి దీక్షలు పోయినాయి పోతాయి శమధమహాలు పోతే నిచ్చే వస్తే పోతుంది ఒక్కొక్కటి లైన్ లో పడిపోతాడు కాబట్టి వివేక శూన్యుడు అయ్యతాడు దారి తీస్తుంది అది ఓర్మితో సహించటమే తిదీక్ష అని అయిపోయింది ఎవరైతే మారాడు మళ్ళా ఇప్పుడు ఏం చెయ్యాలి ఓర్పుతో సాధించాలి సహనంతో సాధించారు ఓర్పు సహనం డోంట్ రియాక్ట్ వాడు అన్నాడు ఓకే డోంట్ రిసీవ్ ఇట్ డోంట్ రియాక్ట్ ఏమైపోయింది కేసు ప్రభు అంటాడు క్షమించుడచేత అపరాధము చేసిన వాడి ఎడల నువ్వు క్షమించినట్లయితే వాడిపై నిప్పులమాన కురిసినట్టుగా వాడు బాధపడిపోతాడు నీ క్షమాపణ వాడు తట్టుకోలేడు నువ్వు వాడి ఏం చేయక్కర్లా క్షమించేసి ఏమని వాడు అజ్ఞాని ఏంటి సన్ను అంతేనా కాదా వాడమ్మని ఎవరైనా అంటాడండి వాడమ్మ ఏమని అంటున్నా వీడి ఏమందో ఎందుకని క్షమించేస్తుంది నేను అన్నాండి క్షమించదు యా దేశం అందరికి గురువి వాళ్ళ గడ్డా చెప్తావు అడ్డా చెప్తాం మెట్టాన్నా అట్టానా అంటే అర్థమైనా ఎందుకంటే క్షమించలేదు పాత్రోచితమైనటువంటి మమకారం చేత ప్రభావితమైన ఇక్కడేమో భార్యగా అక్కడేమో తల్లిగా రెండు మనుషులు ఒకడైనా కాదా అవునా కదండి వేరు మనుషులు కాదు కదా కానీ అదే వివేకంతో చూసామనుకోండి అప్పుడేమైంది పాత్రోచితానికి లాంగవి కప్పుడు అరే నేను నిత్యానిత్య వస్తువు వివేకానికి నిలుపుకోవాల్సింది తెల్లైతే ఏమిటి భార్య ఐతి ఏమిటి ఇవి రెండు నేను నటించే పాత్రలు కదా వాస్తవంగా నేనే వివేకాన్ని కలిగి ఉండాలి నిత్యానిత్య వస్తువు వివేకాన్ని కలిగి ఉండాలి ఆత్మానాత్మ వివేకాన్ని కలిగి ఉండాలి శబదమాజ ఉపరీతి దీక్షను కలిగి ఉండాలి ఓర్పు సహనాలను కలిగి ఉండాలి సహన సౌశీల్యాలను కలిగి ఉండాలి అవి నా సంపద నేను కోల్పోకూడదు ఏ సందర్భంలో కూడా ఏ పాత్రలో కూడా ఏ నటనలో కూడా ఇంతేనా కదా వాస్తవానికి పాత్రలు నటనలు నేను అక్కడేమో చేస్తున్నాను ఇక్కడేమో చేయడం లేదు ఎందుకని పాత్ర నేనైపోయాను అక్కడ ఏమయ్యాను పాత్ర నేనైపోయాను అప్పుడు నువ్వు కానిది నువ్వైపోయా భ్రాంతికి వెళ్ళగలప్పుడు మూఢత్వం కలగల అజ్ఞానం కలగల అవిద్యా మోహం రాలప్పుడు మమకాల అహంకార అభిమానాలు కలగల కాబట్టి ఎన్ని గేట్లు టక్ టడి అన్ని దుర్గుణాలు ఒకసారి వచ్చేసాయి అదే ఓర్పు వహించం సహనశీలత కలిగి ఉన్నాం క్షమించాం ఏమైపోయింది ఇన్ని దుర్గుణాలు ఈ ఒక్క లక్షణంతో దూరం అయిపోయాయి కాబట్టి సాధకుడు ఎప్పుడు ఎలా ఉండాలి తితిక్ష చాలా వెరీ ఇంపార్టెంట్ సద్గుణాలను అన్నింటినీ కాపాడేటటువంటి రక్షించేటటువంటి గొప్ప కవచం నువ్వు ముక్తి మోక్షాన్ని సాధించడానికి కావలసినటువంటి సద్గుణాలను సంపాదించడానికి సంపాదించిన సద్గుణాలను పోగొట్టుకోకుండా ఉండడానికి గొప్ప రక్షణ తితిక్ష ఈ తితిక్ష కలిగిన వాడిని ప్రకృతి ఏం చేయలేదు ప్రకృతే ఏం చేయలేదు అది దాని సమర్థత త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి ఈ తితీక్ష కలిగిన వాడి జోలికి రాదు ఎందుకని వాడు గుణాతీతుడు గుణమాలిన్యం లేదు అధిగమించేసాడు సాక్షిగా ఉన్నాడు ఇంక వాడే ఇది ఎప్పుడు అవసరం అవుతుందంటే ఆత్మనిష్ట నుంచి బ్రహ్మనిష్టకు వెళ్ళేటప్పుడు నీకు సరిజోదు సరి అయిన ప్రత్యర్థి ప్రకృతి ఇంకప్పుడు ఎవడో ఉండడం నువ్వు ప్రకృతి బ్రహ్మనిష్ట అంతే ఇంకేం ఉండడం అప్పుడు ఈ ప్రకృతిని దాటవలసినటువంటి అవసరం వస్తుంది స్వాధీనపరచుకోవాల్సిన అవసరం వస్తుంది అప్పుడు ఈ తితీక్షే ఆధారం అవుతుంది ఇంకేం ఇంకేం పనికిరావు దాని ముందు నీ ఆటలు చల్లవు ఒక్క ప్రతీక్ష తోటే సాధించాలి దాన్ని మరి అప్పుడెట నేర్చుకుంటాం అది ఇక్కడ రాంది అక్కడ రాదు కాబట్టి సాధన చతుష్టయ సంపత్తిలో ఈ సమాధి షట్క సంపత్తికి చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంది సాధన అంతా అసలు భవిష్యత్ అంతా దీని మీద ఆధారపడు ఇప్పుడు నాది పర్ఫెక్ట్గా ఉండాలి అందుకని అపరోక్షానుభూతి మొదట్లోనే ఏం చెప్పాడు సాధన చతుష్టయ సంపత్తి అనే లేకపోతే నువ్వు దీనికి పనికిరావు అందుకనే చాలా విశేషంగా మొదట్లోనే దీని గురించి వివరించెప్తావు కాబట్టి ఓర్పి ఊహించి ఉండాలి సహనశీలత కలిగి ఉండాలి ఎంతటి సహనం ఉండాలయ్యా ఏమైనా నియమం ఉందా ఉపమానం భూము ఎంత సహనం ఉండాలయ ఏం చెప్పారు భూమాత వంటి సహనం కలిగి ఉండ నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా ఏమైనా అంత ఉంటుంది అదేమూమాతను ఎన్ని రకాలుగా వాడేసుకుంటున్నావునా అరుగులతో గొడుస్తున్నావు గుణపాలతో దింపుతున్నాం నేను యంత్రాలతో తవ్వుతున్నాం మీరైతే మరి పెద్ద పెద్ద యంత్రాలు వాడేసి భూమిని తవ్వేసి ఇష్టం వచ్చిన నిర్మాణాలు చేసి పడేసి భూమిని ఏం కాపాడుకోవడం మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారంటే భూమిని మీరేం కాపాడతా కాబట్టి అట్టి భూమాత వంటి సహనం కలిగి అప్పుడు ఏమవు దేన్నైనా క్షమించగలదు ఎవరినైనా క్షమించ మీ దగ్గరికి ఎందుకంటే రేపు జ్ఞానపరమైన రుణాను మధ్యం తీర్చుకోవాల్సిన అగత్యం వస్తుందండి సర్వవ్యాపకంగా బ్రహ్మనిష్ట పొందాలి అంటే ఇప్పుడు ఎవరు వచ్చినా స్వీకరించాలి వీడు వస్తే నేను తీసుకోననుకోవడం ఎందుకని అందరిలోనూ ఆత్మస్వరూపం చూడాలి సరే ఒక వ్యభిచారి నేను ఆశ్రయించింది ఒక దొంగ నేను ఆశ్రయించాడు ఒక సతీలత లేనివాడిని నేను ఆశ్రయించాడు పో అతల కంటాం నేను మంచి అడగే చెప్తాను చెడ్డా చెప్తాను పాఠం అనకోవడం ఎందుకని బ్రహ్మనిష్డు బ్రహ్మనిష్డు అనే నియమానికి భంగం వాటిల్ ఒప్పుకోడు ఆ సర్వవ్యాపక ధర్మానికి లోటస్ తెచ్చి సహించడం కూడా కాబట్టి ఏం చేయాలి ఎవరినైనా ఒకే బ్రహ్మమును చూడాలి మరి అట్టి బ్రహ్మనిష్టను సాధించేటటువంటి వాడు సిద్ధింప చేసుకునేటటువంటి అంతరాన్ని ఎట్లా చూస్తాడు వాడిని చూడకూడదు కానీ వాడిని ఉద్ధరించాలి ఉద్ధరించాలంటే ఏం చేయాలి వాడిని క్షమించాలి ఎవరైనా ఉద్ధరించాలంటే ఏం చేయాలి ముందు వాడిని క్షమించాలి వాడిని యాక్సెప్ట్ చేయాలి వాడిని తనలో కలుపుకోవాలి అప్పుడు మాత్రమే బ్రహ్మనిష్ట సాధ్యం నీలో ఉన్న నీ హృదయంలోకి నేను ప్రవేశించేయాలి ప్రవేశించేసి నీ చైతన్యాన్ని స్వాధీనపరచుకోవాలి అప్పుడు నీ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు స్వాధీనం అయిపోతాయి నీ చైతన్యాన్ని నిర్దేశిస్తూ ఉంటా దాని మీద ప్రభావశీలంగా పనిచేస్తాం చైతన్యంలో మార్పు తెచ్చేసేటప్పుడుకి ఏమైపోయింది అన్నీ మారిపోతాయి నీ నీ ప్రమేయంతో పని లేవడా నీ మనోబుద్ధులతో పనిలో నిన్ను ఆటోమేటిక్గా మార్చేస్తానంటే నువ్వేం శ్రమ పడక్కర్ల అందుకని ఆశ్రయించండి బ్రహ్మనిష్ఠుని ఆశ్రయించండి అని పదే పదే పదే పదే ఒక జీవన్ముక్తుడైన వాడిని ఒక సద్గురుమూర్తిని ఒక బ్రహ్మనిష్ఠుణ్ణి కనుక ఆశ్రయిస్తే నీ పని ఇవన్నట్టే ఎందుకని అంటే అతను పనిచేసే అక్కడ పనిచేస్తాడు చైతన్యం మీద పని చేస్తాడు చైతన్యం మీద ఆచ్ఛాదితమైనటువంటి ముద్రితమైనటువంటి ముద్రలను విడిపిస్తాడు కాబట్టి జన్మాంతర విశేషం బాగుపడిపోతుంది ఈ జన్మే కాదు రాబోయే జన్మలో కూడా బాగుపడిపోతాయి తప్పక జ్ఞానాన్ని సంపాదిస్తాం మరి అతను ఎట్లా చేశాడు ఎంత స్వాధీనమై ఉండాలి అతనికి ఉమాత వంటి సహనం అందుకని బ్రహ్మనిష్ఠు మరి అంత విశేషమైనటువంటి జ్ఞాన సముపార్జన విశేషమైనటువంటి సమర్థత ఉండాలి అంటే మరి తీక్ష సహనం ఓర్పు ఉండాలి అయిపోవచ్చు అమ్మా చివరి సహజంగా దుఃఖానికి కారణాలు అనేకం ముళ్ళు గుచ్చుకున్నా బాధ అనిపిస్తుంది ఆత్మీయుడు ఆప్తమిత్రుడు అభిమానంతో పెంచుకున్న జంతువు పోయినా దుఃఖం కలగటం సహజం అట్టి పరిస్థితుల్లో పోయిని సహనము అవసరం ఊహించలేని దుఃఖము దురదృష్టవశాత్తు ప్రాప్తించినా దానిని సహించటమే తితీక్ష అని చెప్పకూడదు అంటే యు విల్ నెవర్ థింక్ నీ జన మరణాల లోపల అది జరగనే అనుకున్నావు కానీ జరిగింది అయినా సరే దాన్ని తట్టుకుని వెళ్ళాలి ఉదాహరణ స్వామివారి మన కూడా యాక్సిడెంట్ లో చనిపోయా మామూలుగా అయితే ఎలా అనుకుంటారు తాత గదిస్తాడు ఉంటాడు అయినా కాదు కానీ హఠాత్ సంఘటనలో ఎలా జరిగింది రేట్లోనే ఉన్నాడు ఎవరో వచ్చారు పాలా వెళ్దామన్నాడు వాడు బండేజ్కి వచ్చాడు వెళ్ళేందుకు బస్సులో వెళ్దామన్నాడు ఏ ఎందుకు నీకు బండేజ్కి వచ్చాక నువ్వు కూర్చొని వెళ్దామన్నాడు బయనే వెళ్ళారు నిమిషం తాడితే కాలేజీలో వెళ్ళిపోతాడు యాక్సిడెంట్ అయింది ఇద్దరు హఠాత్ సంఘటన జన్మ మరణాల మధ్యలో మన జరగందేగా సాధారణంగా జరగందేగా అదే అక్కడన్నాడు తమ మిత్రుడు కాని ఆప్తమిత్రుడు పెంపుడు జంతువు కానీ ఎవరన్నా పోయాడు పోతే ఓర్మి వహించి ఉండాలి సహనశీలత వహించి ఉండాలి నువ్వు కూడా దుఃఖించా సాధకుడు నువ్వు జ్ఞానం కాదు దుఃఖపడదు ఇట్లా నీ జీవితంలో జరిగేటటువంటి సంఘటనల్లో నువ్వు అటు అటా అధిగమించాలి ఇప్పుడు తితీక్ష భార్యగారు ముందుకు పోతారా భర్త గారు ముందు పోతారా ఎవరంటే ఉద్దా ప్రతి భార్య గారే అనుకుంటారు నేనే ముందుకు అనుకుంటున్నాను చూడరు ఇట్లా మానవుడు తాను అనుకున్నటువంటి బుద్ధి విశేషం చేతి ఇవి జరుగుతాయా అట్లా ఏ సంఘటనలు నీ జీవితంలో జరిగినప్పటికీ ను అనుకోని సంఘటనలు ఏవి జరిగినప్పటికీ వాటిని దేంతో ఎదిరించాలంట ఇప్పుడు సహనం దుఃఖపడకూడదు అక్కడ దుఃఖిస్తే పోతున్నాయి దుఃఖిస్తే అటాగా విషయం తెలుసుకోవాల్సిన విషయంలోరవుతాం క్షోభకురైతే జన్మాంతర విశేషంగా ఏర్పడుతుంది జన్మ కారణం అవుతుంది ఎందుకు ఉండాలో చెప్తున్నాడు ఇందాకేం చెప్పాడు మనసు క్షోభిస్తుంది క్షోభిస్తే జన్మాంతరానికి తయారవుతుంది వచ్చే జన్మ కూడా మళ్ళదని అనుభవించారు కాబట్టి ఇప్పుడు దుఃఖపడవు ఇప్పుడు తిదీక్ష వహించి ఉండు ఇప్పుడు ఓర్పు వహించి ఉండు ఇప్పుడు సహనశీలత కలిగి ఉండు ఇప్పుడు వివేకాన్ని కలిగి ఉండాల ఇప్పుడు సాక్షిగా ఉండాలి ఓహో ఇది కాలధర్మం కదా తేనా ఇదంతా ఎవరి ధర్మం కాలధర్మం ధర్మ విశేషం సమయం అయిపోయింది తిన కదా వెళ్ళిపోయారు కానీ జరగవలసింది జరగనుంది అంతేగాని కొత్తగా ఏం జరగలేదు కదా మస్తజీవుల యొక్క జీవనము ఆ కాలుని వశమై ఉందా లేదా మనం నిర్దేశించగలవా లేవు కర్మవశాత్తు జరిగే సంఘటనల్ని ఆపగలవా కూడదు కదా అసలు ఆపగలిగినాకూడదు ఒకవేళ నీ జ్ఞానబలం చేత మార్చడానికి సాధికారి అయినప్పటికీ మార్చకూడదు అనే నియమం చెబుతున్నాడు భవిష్యత్తులో నీలో అనేకమైనటువంటి దైవీ శక్తులు సంపదలు వస్తాయి అతీతమైన శక్తులు ఎన్నో వస్తాయి వచ్చినా కూడా వాటిని వాడి నువ్వు మార్చకూడదు ఇదే ఇదే విషయం భాగవతంలో శ్రీకృష్ణ చెప్తున్నాడు అయినా నువ్వు పరమ పరమాత్మ కదా నువ్వు తలుచుకుంటే నువ్వేదైనా చేయగలిగేవాడు కాదా కాదన్నా పరమాత్మ కాదు నువ్వు పరమాత్మ అయి ఉండి జరిగేవాడు నువ్వనుకుంటే ఆగిపోయేవన్నీ నా నురుగురు శతపుత్రులు చనిపోయేవారు కాదు నాకు క్షోభ కలిగేది కాదు కాబట్టి నా క్షోభకి ప్రతిగా నీకు శాపం ఇస్తున్నాను నీ యాదవ అంశం కూడా అట్లే నశించిపోవుగాక తథాస్తు అన్నాడు పరమాత్మ కాబట్టి త్రిత్య స్థితిలో తమోత్తమైన స్థితిలో ఉన్నవాడు కాబట్టి తధాస్తు అన్నాడు ఎందుకని తధాస్త అనాలి అట్లే అవుగాక ఆ తథాస్తు అనకపోతే అది జన్మాంతరంలో తీరుతుంది అవి క్షోభించింది మహిళ దీనికోసం ఇంకో ఇంకో అవతారం దాచారు ఇంకోసారి జన్మేస్తారు తధాస్తు అంటే ఏం చేశాడు ఈ జన్మలోనే అది పూర్తయ్య అని ఆశీర్వదించాడు అవి శాపం ఇచ్చింది దాన్ని వరంగా మార్చేసాడు తథాస్తు అంటారు కాలధర్మం ఇప్పుడే జరిగిపోవాలి పాతిక దాడిపోయింది సడన్ గా ఒక వయసు కాని వాళ్ళు చిన్న వయసులో వాళ్ళు ఏదన్నా యాక్సిడెంట్ అయినా ఏమైనా వినంగానే షాక్ అనమాట క్షోభిని దూరం చేయాలి అక్కడ తితిక్ష వాడాలమ్మా ఇప్పుడు వివేకంతో విచారణ చేసి మీరు దాన్ని పోగొట్టుకోవాలి ఇది కాల ధర్మం కదా కర్మవశాత్ కదా ఏ సంఘటన అయినా కర్మవశాత్తే నీ వివాహం జరిగిందమ్మా నీ వివాహం కూడా పెద్ద యాక్సిడెంట్ అవునా కదా ఎందుకంటే అప్పటివరకు ఎవడో తెలియదు ఎవరితో ఉంటామో తెలియదు ఏమవుతుందో తెలియదు నీ వందేళ్ల వరకు ప్లాన్లు గీసిస్తాడు ఎవడన్నా పెడతాడు కాబట్టి జీవితంలో పెద్ద దొరికి అతిపెద్ద యాక్సిడెంట్ ఏంటి మరి దాన్నే మనం సహనశీలతో ఒప్పుకున్నాం దీని ఒప్పుకోలేకపోవడం అంటే మృత్యు భీతి లోపల మరణం అంటే భయం లోపల ఇన్హిబిటెడ్గా ఇన్హరెంట్ గా లోపల అది పోగొట్టుకున్నావు అనుకో సహజం కదా ార్మల్ డెత్తా ఈ మెటీరియల్ మృత్యువు కారణం లేదు మృత్యువుకి కారణం లేదు పరమాత్మ ఏం చెప్పాడు భగవద్గీతలో నువ్వు నిమిత్తం మాత్రమయ్యా నువ్వు చంపుతున్నా మృత్యువు కారణం లేదు ఎందుకని వాడు ఆల్రెడీ దైవోపహతుడు కాలం చేతిలో హత హతం చేయబడిపోయాడు భౌతికంగా జరిగింది అంటే సూక్ష్మ శరీరాన్ని కాలుడు ఆల్రెడీ స్వీకరించేశాడు ముందే స్వీకరణం జరిగిపోయినా యాక్సిడెంట్ జరుగుతుంది అది అది అవమృత్యువు అర్థాంతరంగా ఎలా జరిగిపోయాడు వాడు టైం అయిపోయింది లాగబడతాడు కబళించబడతాడు అన్నం ఎట్ట ప్లేట్లు అమ్మ దాన్ని తీసి లోపల వేసేసుకుంటాం కబడము చనిపోయారు ఈ అపమృత్యు దోషం కలిగినటువంటి వారిని కాలుడు కబళిస్తాడు ఈ రకంగా తప్పక ఎట్లా సాధించాలి సహన సౌశ్య ఈ తిక్షని ఈ ఉపరచిని ఉత్తమోత్తమైనటువంటి పద్ధతిగా సాధించాలి చాలా సాధనాకాలంలో ఎంతో బాగా ఉపయోగపడేవన్నమాట ఇది ఉపరచిక్ష నిరీరానికి సంబంధించిన మాలిన్యాలన్నింటినీ పోగొట్టగలిగే సమర్థవంతమైనటువంటి ఆయుధము ఇది సమర్థవంతమైనటువంటి సాధనం ఒక రకంగా చెప్పాలి అంటే సూక్ష్మ కారణ శరీరాలను రద్దు చేయడానికి కూడా ఈ తితిక్ష ఎంతో ఉపయోగం అక్కడ తితిక్ష దబ్బం కూడా ఉపయోగపడదు అంత విశేషమైనటువంటి సాధనం అన్నమాట అందుకని వీటిని చాలా జాగ్రత్తగా సా సాధన చేయాలి స్థితిలో సాధించాలి సిద్ధింపజేసుకోవాలి ఇంకా అంతబాబు ఏమేంటా హరి ఓ శ్రీ గురు హరి ఓ Oh, my mother, oh, my mom, oh, my mom. Om Namah Narayan Om Nameva Hastishampati Om Tat